గణపతిగృంహవామహేకస్తమ జ్యేష్టరాజమ్ బ్రహ్మణస్పత ఆమశ్వం వన్మోతిదర్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురువయపరా భద్రం భద్రం పశ్యే కణేభి శృణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైష్టుష్ు వాసూభి యశేమ దేవదాయ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమి స్వస్తి నో బృహస్పతిర్దా ఓం శాంతి శాంతి శాంతి పరీక్ష్యోకాన్ కర్మ బ్రాహ్మణో నిర్వేదమాస్కృతృతే సగురువాగచ్చే సమిత్ పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం బ్రాహ్మణ అంటే వేదశాస్త్రాధ్యయనసంపన్న జిజ్ఞాసు అనర్థం బ్రహ్మ అనే శబ్దానికి వేదం అనర్థం కాబట్టి వేదాధ్యయనం చేసుకుని కర్మలను చేసి ఉపాసనలను కూడా చేసి ఆ విధంగా అభివృద్ధికి ఉన్నతికి వచ్చినటువంటి వ్యక్తికి వైరాగ్యము అన్నది ఆత్మజ్ఞానము అన్నది సునాయాసంగా ఉంటుంది అలా కాకుండా ఏదో బీఎస్సీయో లేకపోతే ఎంఎస్సీ ఏదో చదువుతుండగా సమ్ ఎక్సైట్మెంట్లు శోభనాధ్యాస అంత సమ్ ఎక్సైట్మెంట్ ఎక్కడో ఏదో ఉపన్యాసం విని నేను ఎరుగుతును కొంతమందిని అలాగా ఏదో ఉపన్యాసం విన్నాం ఎక్కడో ఆ ఉపన్యాసంలో చాలా ఇంప్రెషింగ్ గా చెప్తారు కదా మహాత్ముడు ఉపన్యాసం వింటే వేదాంతములంత శ్రద్ద కలగడం వరకు బానే ఉంది కానీ వీడు ఏం చేస్తాడంటే ఆ చదువుతున్న చదువు మానేసి వేదాంతం వెంట ప్యాంటు షత్తు వేసుకుని కాలేజీకి వెళ్లి విద్యార్థి అది మానేసి ఓ లుంగి ఒకటి కట్టుకుని అదే ఒక పంచ ఒకటి కట్టుకుని ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆశ్రమం చుట్టూ తిరుగుతాడే కానీ సంస్కృతం నేర్చుకోడు ఓ బ్రహ్మచారి ఉండి ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు తిరుగుతో ఈ యాస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసి వాడు కానీ వాళ్ళు ఆశ్రమాలకు వచ్చిన వాళ్ళందరికీ చే చూస్తూ ఉండడం వాళ్ళకి జాతకాలు చెప్తూ ఉండడం నేను సంస్కృతం నేర్చుకోవచ్చు కదా ఎస్ట్రాలజీ అంత కదా ఎస్ట్రాలజీ అంతా కూడా ఉంది సంస్కృతం నేర్చుకోవచ్చు కదా అంటే అబ్బాయి టైం లేదండి అంటే సంస్కృతం నేర్చుకుందుకు టైం లేదు రామ శబ్దం కూడా రాదు అంటే ఏ సంస్కృతి వయస్సు చూస్తే పాతిక సంవత్సరాలు ముప్పై ఏళ్ళు పోనా అరవై ఏళ్ళ వాళ్ళని డెబ్బై ఏళ్ళ వాళ్ళని సంస్కృతం నేర్చుకోండి అంటే వాళ్ళు దేకెన్ ప్రొటెస్ట్ వై హీ షుడ్ డూ దాట్ కాలేజీకి వెళ్ళి చదువుకోవట్లేదు కదా మరో చదువే నేను సో ఒక రకమైనటువంటి శోభనాధ్యాస అంటే ఏమిటి ఆశ్రమాలంటే చాలా బాగుంటాయి ఆశ్రమాల్లో ఈ సమస్య పూజ్య స్వామిజీ ఏమైనా వర్ణించారంటే ఇంట్లో ఉన్నారనుకోండి మీరు టెలిఫోన్ బిల్ కట్టాలి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి తర్వాత వెళ్ళి వెచ్చాలు అవి తీసుకొస్తూ ఉండాలి ఇంట్లో భార్య పిల్లలు ఏవేవో డిమాండ్స్ వచ్చేస్తూ ఉంటారు ఆ డిమాండ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి ఇవి ఇలాగ ఎంతకాలం చేస్తాం పదేళ్ళు అయింది పదిహేను ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళ అయింది దేని ఫోర్ ఇస్ ఇన్ఫ్ ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఉన్నారే వాళ్ళకి అసలు ఏం కష్టం అంటే కదా బెల్లు బిల్లు వెళ్ళవు బిల్లు వెళ్ళదు బెల్లు కొట్టినప్పుడు వెళ్తారు భోజనం చేస్తారు వచ్చేస్తారు మధ్యాహ్నం పూట నిద్రపోతారు సాయంకాలం పూట ఒక గంట సేపు పాఠం చెప్పొచ్చు గంట సేపు పాఠం చెప్పడం పెద్ద ఇష్యూ ఏ ఉందండి ఈజ్ ఇట్ ఎ బిగ్ ఢీన్ ఏదో కొంచెం ఆ తత్వబోధ ఆత్మధ చదువుకుంటే మనం కూడా పాఠం చెప్పొచ్చు తర్వాత ఒక ఆయన నాతో అన్నారు నేను పొరపాటు చేశానండి అన్నారు ఏమిటండి పొరపాటు సన్యాసం అంటే తేలికనుక్కున్నాను నేను సన్యాసం అయిపోయిన తర్వాత భగవద్గీత శ్లోకాలు ఒకటో రెండో చెప్పుకుంటూ ఉంటే సరిపడుతుంది పాదపూజలు భిక్షాటనాలు సమృద్ధిగా ఉంటాయి లోటే ఉండదు అని నేను అనుకున్నానండి అనుకున్న సన్యాసం తీసుకున్నాక నే ఇంతవరకు భిక్షకు పిలిచిన వాళ్ళు లేడు దక్షిణించిన వాళ్ళు లేడు అని పాపం ఆయన వాపోయారు నిజంగా సో దీన్ని శోభనాధ్యాస అంటారు అధ్యాస భ్రాంతి శోభన అంటే దూరం నుంచి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కనుక దీన్ని శోభనాధ్యాస ఈ శోభనాభ్యాసలో పడి సరైన జీవితానుభవాన్ని సంపాదించకుండానే బ్రహ్మచారిగా ఉండగానే ఏదో ఎక్సైట్ అయిపోయి వెళ్ళే ఆశ్రమాల్లో జరిగిన ఓ ఎల్లో క్లోత్ ఒకటి కట్టుకోవడం కొంచెం స్వామిజీ ఉన్నారంటే ఈ ఎల్లో క్లోత్ కట్టుకున్న వాడిని నేను రిఫ్యూజ్ చేయను వాడు వచ్చాడంటే ఐ టేక్ ఇట్ హీ టేక్ హిమ్ ఇన్ మై ప్రొటెక్షన్ అన్నారు ఎందుకంటే వీడిని నేను కనుక రిఫ్యూజ్ చేసినట్లయితే వీడు ఏ దారిని పోతాడో ఎక్కడ ఎక్కడ తేల్తాడో హృషికేశ్లో వీడు ఏమి కష్టపడతాడో అనే దయతోటి వాడిని నేను తీసుకుని వాడికి ఏదైనా కొంత జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు ఎందుకంటే లేకపోతే వీడు ఫైనల్ గా వెళ్ళి ఆనంద మార్గంలో సెటిల్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు గుడ్ బి కనుక ఈ విధంగా సరైనటువంటి అధ్యయనం లేకుండగా వేదం అంటే ఏమిటో తెలియకుండగా శాస్త్రం అంటే ఏమిటో తెలియకుండగా ఇంకక్కడి నుంచి వేదాంతం అని చెప్పేసి మొదలు పెడితే ఇట్ మే వర్క్ ఇట్ మే నాట్ వర్క్ కొంతమంది మా చిన్నప్పుడు టౌన్ విలేజ్ లోనూ మెడిసిన్ ప్రాక్టీస్ చేసివారు మా ఊళ్ళో కర్ణం ఈ కరణం ఎంత సంవత్సరానికి జమాబందీ ఉన్నప్పుడు పది రోజులు బిజీ మిగతాప్పుడు ఖాళీగా ఉంటుంది ఇట్స్ నాట్ ఏ వెరీ స్ట్రిక్ట్ ఉదయం నుంచి ఆఫీసు అలాగే ఉండేది ఆయనకి ఇమీడియట్ పక్కనే ఉన్న టౌన్ లో డాక్టర్ గారితో పరిచయం a doctor gar mbbs doctor gar so ay in degree ki vellostu undatamlo aa doctor gar yiniki chinna chinna pallu purmaayincharu vala ka tablets li ee vela ki tablets li yena ayin lenapudu okat rendu pallu purmaayistharu sloga he worked as a compounder kind of thing there and finally aina he started his own clinic in our village ma gramam clinic modalu pettesi vitniki vela ni quacks antaru అంటే ఊరికే విడిమిడి జ్ఞానం అంతా వినికిడి జ్ఞానం తప్పించి ఇంజక్షన్ చేయటం ఏదో కొంచెం కష్టపడి నేర్చుకుంటారు ఏమి ఇంజక్షన్ చేయాలన్నదంతా కూడా హిట్ అండ్ ట్రయల్ బేసిస్ మీద ఉంటుంది వాళ్ళ దగ్గర స్టాండర్డ్ ఏవో ఇంజక్షన్స్ ఏదో పెన్సిలిండ్ అని ఇలాంటివి ఏవో రెండో మూడో ఉంటాయి ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు సో ఫెయిత్ మీద నడిచిపోతూ ఉంటుంది ఏదైనా డిఫికల్ట్ కేసు రిఫరల్ చేసేస్తారు మా వాళ్ళు కాదు అక్కడికి కొట్టుకుపోందని సో ఆ రకంగా క్వాక్ట్ కింద సెటిల్ అయిపోవడం ఏమి వైద్యం గురించి తెలియకుండగా వైద్యం చేసేయచ్చు భారతదేశంలో ఇండియాలో వైద్యం చేసేయచ్చు ఏమీ మీకు తెలియనక్కర్లేదు వాళ్ళని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనే ఒక కోర్సు ఉండేది అది కూడా చదవకుండా వైద్యం చేసేస్తూ ఉండడం పల్లెటూరు ప్రజలు ఉంటారు కదండి వాళ్ళకి పాపం ఏముంది ఏదైనా గోళీ ఇస్తే చాలు లేకపోతే సూదిమందు ఒక ధోరణలో వాళ్ళు వస్తారు జ్వరంతోటో దేని వాళ్ళకి గోళీ వాళ్ళకి గోళీ సూదిమందు వాళ్ళకి సూది ఇచ్చి పంపించేస్తూ ఉండడం ఇంకా తర్వాత ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి అవుతుంది తగ్గినప్పుడు సామాన్యమైన వాటికి పెద్ద ఇష్యూ ఏముంది తలపోట్లు జ్వరాలు పెద్ద ఇష్యూ కాదు కొంచెం కాంప్లికేట్ అయినప్పుడు పై డాక్టర్ దగ్గరికి వాళ్ళే పట్టుకుపోతారు మనమే సలహా చాలా సీరియస్ వల్ల ఇట్లా లేదని ఊరు తీసుకెళ్లిపోతారు కాబట్టి సంస్కృతంలో శ్లోకం ఏదో ఉంది ఎస్సరో మూలం ఎస్య కస్య తరోర్ మూలం యూ ఫాలో ఎయిట్ ఎస్య కష్య తరోర్ మూలం ఏదో ఒక చెట్టు యొక్క వేలు వేరు ఏదో చెట్టు సమ్ ట్రీ ఇ టేక్ ఇట్స్ రూట్ ఏదైనా యు ఫిక్స్ ఇట్ విత్ సంథింగ్ విత్ వాట్ అంటే విత్ సంథింగ్ యుక్స్ దట్ రూట్ విత్ సంథింగ్ ఎస్వై కస్మై ఎస్మై కస్మై ప్రాతవ్యం గివి టుబడి సౌరి పీపుల్ ఆర్ దర్ జస్ట్ గివి టుబడి కద్వాంగ్ విల్ హ్యాపీట్ సో ఎస్ తరోలం ఎన కెనా మిశ్రతం ఎస్మై కస్మై ప్రదావ్యం భవిష్యతి దట్ ఈస్ దిర్స్ ఆ ప్రిన్సిపల్ మీద వైద్యం చేసేస్తూ ఉండడం సో ఈ వైద్యం బాగా లోకువ ప్రతి వాడికి లోకువ వైద్యం అన్నా జ్యోతిషం అన్నా లోకువ జ్యోతిర్ విద్వాంసులు పంచాంగాలు పెద్ద పెద్ద పండితులు పిడ ప్రతి వారు ఉంటారు వారు పంచాంగాలు రాస్తారు వారు పెద్దవారు అయిపోతారు కొంతకాలానికి స్వర్గస్థులవుతారు వారికి నలుగురు కొడుకులు ఓ కొడుకు కాలిఫోర్నియాలో ఇంజనీరు ఇంకో కొడుకు ఢిల్లీలో ఎంబీఏ పేస్ అయ్యేదో ఆఫీసరు ఇంకో కొడుకు బిజినెస్ హైదరాబాద్ లో చేస్తున్నాడు ఏమీ చేతగాని కొడుకో ఒక ఇంటి దగ్గర ఉండిపోతాడు వాడు హీ ప్రాక్టీసెస్ టూ థింగ్స్ ఒకటేంటంటే ఆయనకు ఆరో పదో ఎకరాల భూమి ఆ వ్యవసాయం రెండు ఆయన జ్యోతిషం అంతా విడి వీడు చదువుకోకర్లేదు ఏమక్కర్లేదు చదువుకునేవాడు అయితే ఎంఎస్సీ అవి చదివేస్తుండేవాడు అదేం వర్కౌట్ కాలేదు కనుక జ్యోతిషంలో మిగిలిపోయాడు సో నాయనగారు చెప్తారన్నమాట గారా ఇది నువ్వు ఎలాగో ఇక్కడే ఉంటున్నావు కదా కొంచెం ఏదో గ్రహం రాహువు కేతువు ఉండు అలా వింటూ అదే అలవాటు అని అలా ఉండి ఆయన దగ్గర ఉండి ఉంటాడు తర్వాత కొంతకాలానికి ఆయన స్వర్గస్థులైన తర్వాత ఓ శుభముహూర్తంలో వీడు పెట్టేస్తాడు బోర్డు తండ్రి బోర్డు ఆల్రెడీ ఉంది తండ్రి పేరు తన పేరు పెట్టేస్తుంది Now he is a professional practicing uh, astrologer. He learned what he had to say, but he is a Sanskrit man. SRG, Pustakaar, he is not a Sanskrit man. What do you say? Sanskrit man. Hindi man. English man. He is a Sanskrit man. How? He is a Sanskrit man. He is a Sanskrit man. He is a Sanskrit man. He is a Sanskrit man. He is a Sanskrit man. ఎవడైనా గీతా ప్రశ్న లాంటి వాళ్ళు గీతాప్రస్వాళ్ళు ఇవేం పెట్టుకోరు ఒకవేళ అలాంటి మరో పుష్పవాళ్ళు ఎవడైనా హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే హిందీ ఆ హిందీ రాదు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ రాదు తెలుగులో ట్రాన్స్లేషన్స్ లేవు హీ ప్రాక్టీసెస్ జ్యోతిషం హౌ అంటే అర్థమేంటి మెడిసిన్ ప్రాక్టీస్ చేయటానికి జ్యోతిషం ప్రాక్టీస్ చేయటానికి రెండయ్యే మూడోది వేదాంతం థర్డ్ ఈజ్ వేదాంతం ఈ మూడింటికి మీకు క్వాలిఫికేషన్స్ నాలెడ్జీ ఇవేం అక్కర్లేదు పాన్ షాప్ నడపాలంటే కూడా కొంత నాలెడ్జి కావాలేమో కాని ఈ మూడింటికి ఏ నాలెడ్జీ అక్కర్లేకుండా నడిపేసేవచ్చు ఎందుకంటే సొసైటీ ఈజ్ లైక్ దాట్ సొసైటీలో మీకు జ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి జ్ఞానం ఉన్నవాడు మన డిగ్రీకి రాడు పర్వాలేదు మనకి జ్ఞానం ఉన్నవాడు రానివ్వద్దు జ్ఞానం ఉన్నవాడు వస్తే న్యూసెన్స్ చదువుకున్నవాడు వివేకంతో ఆలోచించేవాడు వచ్చాడు అనుకోండి చాలా కష్టం ఒక క్లాక్కి నాకు ట్యాబ్లెట్ ఇచ్చారు ఏదో రోగం వస్తే ఆయన ట్యాబ్లెట్ ఇచ్చారు అదేదో దానికి ఏదో పేరు ఉంది కాబట్టి ఇది ఏం ట్యాబ్లెట్ ఇది ఎనాల్జినా లేకపోతే పారాసిమాల్లోనే ఏదో అడగబోయాను నేను అవన్నీ నాకు తెలిసి మీకు ఇష్టమైతే తీసుకోండి అయితే వెళ్ళిపోండి అని ఆయన ముందే తెలుసుకున్నాడు వీడు ఎవడో దేవంతకుల్లో ఉన్నాడు సో జ్ఞానం వివేకం ఉన్న వాళ్ళు మనకి రాదు సమస్య కాదు ఎందుకంటే వాళ్ళ పర్సెంటేజ్ ఇట్ ఈస్ నెవర్ మోర్ దాన్ వన్ టు టూ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ మన క్లయింట్లే పడిది ప్రాబ్లం You cannot practice law like that. ఎందుకంటే లా ప్రాక్టీస్ చేయాలంటే ఈ క్లయింట్కి ఏవో అబద్ధం కబుర్లు ఎన్ని చెప్పినా అక్కడికి వెళ్ళి వాదించి నగ్గాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళందరూ లా తెలుసున్న వాళ్ళు ఉంటారు కాబట్టి లాని ప్రాక్టీస్ చేయటం కుదరదు మెడిసిన్ ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత జ్యోతిషం ప్రాక్టీస్ చేయొచ్చు ఏమీ సమస్య కాదు చాలా చాలా సుఖ చాలా తేలికైనటువంటి ప్రొఫెషను తర్వాత వేదాంతం వేదాంతం అంటే యూ కెన్ సెలెక్ట్ అ ఫ్యూ థింగ్స్ ఏవో సమ్ సింపుల్ కొద్దిగా ఏవో కొంత సమాచారం సేకరించే అది సింపుల్గా చెప్తూ ఉండి ఆత్మ ఆత్మజ్ఞానం ఉందనుకోండి ఆత్మజ్ఞానం అన్నది చాలా తపస్సు చేస్తే అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ కింద బ్లిస్ అలా వస్తూ ఉంటుంది ప్రస్తుతానికి మీరందరూ కొంత గురుభక్తితోటి దాన ధర్మాలతోటి కాలక్షేపం చేస్తూ ఉండండి అని చెప్పచ్చు ఎందుకంటే గురుభక్తి అంటే అర్థం అవుతూనే ఉంది ఈస్యర్ దాన ధర్మాలంటే కూడా మోర్ ఆల్ లెస్ ఇట్ ఈస్ క్లియర్ హౌ మచ్ వీ కెన్ డూ అలాంటి పెట్టి విషయం తెలుస్తూ ఉంది ఇంకా ఆత్మాబ్లిస్ అది కూడా దట్ ఈస్ నో హరీ ఫర్ ఇట్ సో ఆత్మాబ్లిస్ విల్ కమ్ అట్ ఎ టైమ్ ఇట్ హ్యాస్ టు రైస్ ఫ్రమ్ హియర్ టు హియర్ సమ్ సచ్ యూ కెన్ సమ్ లాంగ్వేజ్ యూ కెన్ ఆల్వేజ్ పిక్అప్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ వెరీ సూపర్ఫిషియల్ చెప్తూ ఉండొచ్చు దానితోడేమైనా కొన్ని కథలోవి పోగేసుకుంటే మరి మంచిది లేకపోతే మీరందరూ వచ్చేసి లలిత సహస్రనామం పారాయణ చేయండి అంటే వస్తారు వాళ్ళందరూ పారాయణ చేస్తూ ఉంటారు పారాయణ చేసి వాళ్ళు పోపం దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ బెంగళ వాళ్ళు ఏమి పెట్టుకోరు మనము పెట్టుకోపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని ఉంది చూడండి ఎంత బాగుందో నామం సరఫడే నామాలు తెలుస్తూ ఉంటాయి శ్రీమాత తెలుస్తున్నట్టు అనిపిస్తుంది శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ది సీమ్ టు బి వెల్ నోన్ ఇంకా కొన్ని డిఫికల్ట్ ఇవేవో ఉంటాయి ఏవో కొన్ని సింపుల్ థింగ్స్ తెలుసుకోవచ్చు కూడా ఇక్షుకోదండ అంటే ఆవిడ చేతిలో ఇదేమిటి చెరుకు గడ పట్టుకుని ఉంటుంది సో ఆ బొమ్మ చూస్తే తెలుస్తూనే ఉందిగా తర్వాత కంచి పట్టు చీర ఆవిడ కట్టుకుని ఉంటుంది కుంకుమను పెట్టుకుని ఉంటుంది శివుడు అంటే ఆవిడకి చాలా ప్రీతి ఈ సమాచారం చేపడి బాధ ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి ఆ నామాల్లో ఇలాంటివివో కొన్ని తెలుస్తూ ఇంకా మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి ఈ పరా వచ్చిందంటే ఈ యూనియన్ బాదర్ పరదేవత అండి ఆవిడ పరాదేవి పరా ఈ సీమ్స్ టు బీ వెల్ నోన్ నేమ్ సో లేకపోతే ఓ భజన పెట్టచ్చు ఈ మధ్యన డ్యాన్స్ కూడా పెట్టేశారు డ్యాన్స్ సో షేరేవాలి అంటూ ఉన్నాం డ్యాన్స్ చేసేస్తూ ఉన్నాం ఈ డాన్స్ షేరేవాలి అని పాట dance, so, onna, dance to dam, eno, paadu paadu tumarru, seems to be disco dance. It seems to be very much close to a dance floor. డ్యాన్స్ hotels ఈ dance floor, dance, డాన్స్కి దీనికి పెద్ద తేడాగా కనపడలేదు నేను చూశాను ఉంటే పాట మాత్రం షేరేవాలి అని ఉంటుంది షేరేవాలి అంటే దేవత peru. పేరు అప్పుడు సింహాసన సింహం మీద కూర్చుంటుంది సంథింగ్ లైక్ దాట్ సో ఈ బేసిక్ సమాచారం కొంత లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగంటే ఓ ఆశ్రమంలో పొడవు ఏడాదో రెండేళ్ళో గడిపితే ఈ సమాచారం అంతా వచ్చేస్తుంది బస్ యూ ఓపెన్ యువర్ ఓన్ షాప్ దిస్ వే ఇట్ గోసార్ సో ది హోల్ థింగ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఏ ప్రొఫెషన్ ఇట్ ఈజ్ వెరీ అన్డిసైరబుల్ థింగ్ బ్రాహ్మణ అంటే హీఈ్ నాట్ వన్ సచ్ గైడ్ బ్రహ్మ వేదశాస్త్రాధ్యయన సంపన్నో జిజ్ఞాసు అని వర్ణించారు బ్రాహ్మణ శబ్దాన్ని తర్వాత దీని మీద ఓ ప్రశ్న వేశారు ఏమండి వేదశాస్త్రాలు మేము చదువుకోలేదు మాకు అధికారం లేదా అందరూ వేదశాస్త్రాలు చదువుకున్న వాళ్ళే ఉంటారా ఇప్పుడు కాసులో పాతికి మంది కూర్చుంటే అందరూ వేదశాస్త్రాలు చదివిన వాళ్ళే కాదు కదా ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఏళ్ల వర అరవై ఏళ్ల వారో వస్తారు మీరు వేదశాస్త్రాలు చదివేలా బే లేదండి అయితే మీరు రానక్కర్లేదు చెప్తారా హౌ అంటే దానికి దృష్టాంతంగా ఏం చెప్పారంటే రాజా గచ్చతీ టివత్ అని ఆనందగిరి టీకాకారుడు అలా రాశాడు రాజా గచ్చతీతివత్ రాజుగారు వెళ్తున్నారు అంటే ఆయన ఒక్కడు వాకింగ్కి వెళుతున్నారని కాదు ఆయన వెనక్కాల ఓలంద మంది వెళ్ళిపోతారు వెళ్లారనుకోండి కలెక్టర్ గారు వెళ్లారనుకోండి మినిస్టర్ గారు మినిస్టర్ గారు పిఏలు బాడీ గార్డ్స్ వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఎటొచ్చి ఆయన కంటే ఒక్క అడుగు వెనకాల నుండి వెళ్ళిపోవాలి ఆయన కంటే ముందు వెళ్ళిపోయే ప్రయత్నం చేయకుండా ఆయన అనుసరించి వెళ్ళిపోవాలి మీరు రాజుగారికి క్యూలో నిలబడక్కర్లేదు పెద్ద ఆఫీసర్ వచ్చారనుకోండి దేవాలయానికి క్యూలో నిలబడక్కర్లేదు ఆయనకి అందరూ క్యూ ఓపెన్ చేసేసి అక్కడ ఉండేటువంటి బాడీ గాడ్స్ వీళ్ళందరూ కూడా దారిచ్చేస్తారు ఆయన వెళ్ళిపోతూ ఉంటారు ఆయన అనుయాయులమని చెప్పుకుని ఇంకో డజన్ మంది కూడా వెళ్ళిపోతారు మీరు కనుక కొంచెం తెలివితేటలు కొంచెం భేషజం మీకు ఉన్నట్లయితే ఆ పన్నెండులో మీరు పదమూడో వారుగా వెళ్ళిపోవచ్చు ఎటు వచ్చి మరీ వెనకాల మిగిలిపోకుండా కొంచెం సెంటర్లో వెళ్ళిపోయి నిలబడిపోయి వాళ్ళతో పాటుగా నడిచేస్తావు ఇటు ఇలా గంభీరంగా చూస్తూ నడిచేస్తూ ఉంటే యూ ఆర్ ఆల్సో అలౌడ్ ఇన్ సైడ్ రాజా గచ్చతీ ఎందుకంటే రాజుకి యు హోల్ థింగ్ ఓపెన్స్ అప్ అండ్ ఇఫ్ యు ఫాలో ది కింగ్ దెన్ ఎవరి ఓపెన్స్ అప్ ఫర్ యూ ఆల్సో అలాగే బ్రాహ్మణ అంటే వేదశాస్త్రాధ్యయన సంపన్నుడైన గురువుని కనుక మీరు ఎదురకుండా పెట్టుకుంటే ఆ గురువుకి ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా అవి తొప్పిన పుంత అని అంటారే అంటే వెల్ నోన్ పాత్ వెల్ ట్రాడెన్ పాత్ అంటారే ఆ పాత్ కింద ఉంటుంది గురువు వెళ్ళిపోతూ ఉంటాడు గురువు వెనక్కాలే మీరు కూడా వెళ్ళిపోతారు మీరు స్వయంగా వేదశాస్త్ర అధ్యయన సంపన్నలు కానక్కర్లేదు అవి మా గురువు దేవుడు మేము ట్రాన్స్లేషన్ పెట్టి కూర్చుంటాం అంటే అది వర్కౌట్ కాదు కాబట్టి అక్కడ బ్రాహ్మణ అంటే నీ అంతటా నువ్వు వేదశాస్త్రాలు చదువుకుని వైరాగ్యాన్ని పొంది గురువు దగ్గరికి వెళ్ళినా సరే లేకపోతే అట్లీస్ట్ the teacher who is leading you should have that qualification so rajagicchati iti vat ane nyayan cheta abrahmana siddhanni yakshanam chestar nirveda mayad nirvedam anu pondavalenu ninna meeku manav chesanu nirveda shabdani rendu arthalu okati vairagyam rendu nirasha ala prayogalu unnayi mukhyanga sundara kandalo ninna manshan chesanu అనిర్వేద శ్రేయో మూలం అని ఒక వాక్యం ఉంటుంది అంటే హనుమంతుడు రాత్రి తెల్లవారులు సీత కోసం అన్ని చోట్ల వెదికి వెదికి వెదికి నిరాశను చెందుతాడు అయ్యో సీతాదేవి కనపడలేదు తెల్లారిపోతోంది ఇంక నాలుగైపోయింది ఇంక సీత కనపడకపోతే ఏమవుంటుంది సీతాదేవి లంకలో లేకపోతే నేను మళ్లీ వేలమోహం వేసుకుని మళ్లీ ఎగిరి వెళ్లి వాళ్లతో చెప్పాలి సీత లేదని వాళ్ళు ప్రాయోపవేశం చేస్తున్న వాళ్ళు సీత లేదని చెప్పినట్లయితే వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు అంగదుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు మేము ఎవలం వెనక్కి వెళ్ళకపోయినట్లయితే సుగ్రీవాదులు ఇంకో ఆరు మాసాలు వెయిట్ చేసి దే లూజ్ దే విల్ లూజ్ ఆల్ ది హోప్ అప్పుడు రాముడితో సుగ్రీవుడు ఆయన సారీ అయ్యా దే హ్యావ్ నాట్ కమ్ బ్యాక్ సో నథింగ్ నో ఇన్ఫర్మేషన్ ఆయన్ సారీ అని రాముడు ఆ దుఃఖం చేత ప్రాణత్యాగం చేస్తాడు రాముడు ప్రాణత్యాగం చేస్తే లక్ష్మణుడు ప్రాణత్యాగం అంత ఫ్యాన్సీ అంత ఇమాజినేషన్ హనుమంతుడు ఇమాజినేషన్ భవిష్యత్తు గురించి అలా ఆలోచిస్తుంటే గో ఇలాగే ఉంటుంది ప్రా రాముడు ప్రాణం త్యాగిస్తే లక్ష్మణ్డు ప్రాణత్యాగం చేస్తాడు లక్ష్మణ్డు ప్రాణత్యాగం చేస్తే సుగ్రీవుడు తన ధర్మాన్ని నిర్వర్తించలేకపోయాననేటువంటి దుఃఖంతో ఆయన ప్రాణత్యాగం చేస్తుంది మీరు సుందరకాండ తీసి చూడండి ఆ ఫ్యాన్సీ ఎలా ఉంటుంది ఆయన ప్రాణత్యాగం చేస్తే తారాదేవి ప్రాణత్యాగం చేస్తుంది తర్వాత అంగదుడు ఎలాగో ఇక్కడే ఉన్నాడు ఈయన ఎలాగో ముందు అందరికన్నా ముందే ఈయన ప్రాణత్యాగం చేస్తాడు పద్నాలుగేళ్ళ అయినప్పటికీ ఈ సమాచారం ఎందుకు లేకపోతే భరతులు ప్రాణత్యాగం చేస్తాడు భరతులు లేకపోతే శత్రుఘ్నంగా ఉంటాడు తల్లులు ఉండరు కొడుకులు లేకపోతే తల్లులు లేకుండా అయిపోతుంది అయోధ్యా కూడా పాడు పడిపోతుంది కిష్టింధానగరం ఎందుకు పనికిరాకుండా పోతుంది హ అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సడన్ గా అనుకుంటాడు ఏమిటి ఫ్యాన్సింగ్ వట్ ఈస్ డిస్ అనిర్వేదశ్రియో మూలం నిర్వేదము అంటే భవిష్యత్తుని భయంకరంగా ఊహించుకుని నిరాశను చెందుతా నిర్వేదము ఆత్మహత్య కూడా చేసుకుంటారు నాకు ఇంకా ఏమీ లేదు భవిష్యత్తు అని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ చిట్స్ అవి నడుపుతారు ఇది మెయిన్ గ్రూప్ ఆత్మహత్య చేసుకున్న వాళ్లలో నేను చూసిన దాంట్లో చిట్ అవి నడుపుతారు మీరు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఇంకో అప్పుకిస్తారు ఆ ఆ టర్న్ ఓవర్ లక్ష కోటి రెండు కోట్ల దాకా తీసుకెళ్లిపోతారు వీడికి రావాల్సిన వాళ్ళు ఇవ్వరు వీళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు ఏమో ప్రెస్ చేస్తూ ఉంటారు సో అమెరికాలో అయితే బ్యాంక్ కరప్సీ డిక్లేర్ చేస్తారు బ్యాంక్ కరప్సీ ఉంది సో బ్యాంక్ లాయర్స్ వేరే ఉంటారు వాళ్ళు బ్యాంక్ కరప్సీ హ్యాండిల్ చేస్తారు డైవర్స్ లాయర్స్ లాగా బ్యాంక్రప్సీ లాయర్స్ కూడా స్పెషల్ లాయర్స్ ఇకలాగా ఇక్కడ లాయర్స్ ఇంకా అన్ని వీళ్ళు క్రిమినల్ సివిల్ ఏది దొరికితే అదే ఏ కేసు పడితే ఆ కేసు వాళ్ళు స్పెషలిస్టులు డాక్టర్లు సో బ్యాంక్రప్సీ లాయర్ దగ్గరికి వెళ్లిపోయి ఏం మోహన్ బాబు ఏం చేయమంటారు నన్ను నన్ను ఇలా ఉంది నా పరిస్థితి అంటే డోంట్ వర్రీ అని ఆయన ఏం చేస్తాడంటే బ్యాంక్ డిక్లేర్ చేసేందుకు కావసిన వ్యవస్థ చేసి ఏదో కొంత ఫీజు అయిన దగ్గర ఉన్న ఫీజు కొద్దిగా వసూలు చేసుకున్నాం సో బ్యాంక్ డిక్లేర్ చేసేస్తే నోబడి వీళ్ళు టచ్ ఇక్కడ పరిస్థితి అంత అనుకూలం కాదు ఇక్కడ అంత లిటిగెంట్ సొసైటీ లా అబైడింగ్ సొసైటీ కాదు వీళ్ళు కొడతా ఉంటారు వీళ్ళు బ్యాంక్ గ్రఫ్ట్ సీలు అదే రోడ్డు విధబడి కర్ర మీద పడతారు సో వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు ఈ కమిట్స్ సూసైడ్ ఆ సూసైడ్ కమిట్ చేసే ముందు వాడి యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే భవిష్యత్తుని భయంకరంగా ఊహించుకుని సూయిసైడ్ కమిట్ చేసుకుంటాడు ఆ నిరాశ నాకు అసలు ఏమీ ఆశ లేదు ఐఎమ్ లాస్ట్ నా పరిస్థితి సున్నా శూన్యము అనే స్థితికి నిర్వేదము ఎక్స్ట్రీమ్స్ లు కేలాయి ఈ నిరాశాస్థితికి నిర్వేదము అనే పేరు ది అదర్ ఎక్స్ట్రీమ్ ఐ ఆమ్ ఫుల్ ఫుల్నెస్ పూర్ణ నాకే లోటు లేదు నేను ఆత్మస్వరూపుడని అఖండ సత్తాస్వరూపుడని నాకే లోటు లేదు ఈ సాంసారికములైన భోగములు ఎందు నాకు ఇచ్చలేదు ఎందుకు ఇచ్చలేదంటే దే ఆర్ నాట్ వర్త్ హ్యావింగ్ ఏ డిజైర్ ఫార్ అందుకోసం ఇచ్చలేదు సో దట్ కైండ్ ఆఫ్ ఒక అవగాహన నుండి వివేక జ్ఞానం నుంచి ఉదయించేటువంటి ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఆర్ ల్యాక్ ఆఫ్ అటాచ్మెంట్ ఏదైతే కలదో దానికి కూడా నిర్వేదము అనే పేరు సో ఈ వైరాగ్యంతో నిర్వేదాన్ని నిర్వేదము అనగా వ్యక్తి అందరి ఎందు ప్రేమానురాగాల్ని కలిగి ఉంటాడు పూర్ణ స్థితిలో ఉల్లాసంగా జీవిస్తాడు ఈ అదర్ టైప్ ఆఫ్ నిర్వేదంగా కూడా ఆత్మహత్యా ఇత్యాదులకు పాల్పడతాడు సో నిర్వేద హ్యాస్ గాట్ టూ సచ్ మీనింగ్స్ అక్కడ సుందరకాండలో హనుమంతుడు అంటాడు అనిర్వేద శ్రేయో మూలం జీవితంలో ఎప్పుడు నిరాశకు గురి కారాదు నిరాశని పొందినట్లయితే వాడు పైకి రాలేడు ఇంకా అంతకంతకి దిగజారిపోయి ఆత్మహత్య తప్పింకేం మిగలదు అలా కాకుండా అనిర్వేద నిరాశను దగ్గరికి రానివ్వకుండా యాడ్వర్సిటీలో ఎదిరించి ఆ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుకు అడుగు వేసే ప్రయత్నం చేస్తుంటే ఎవరోలో సహకారం చేస్తారు ఈశ్వరుడు కూడా ఆశీర్వచనాన్ని ఏదో రూపంగా అందజేస్తాడు దెర్ ఈజ్ ఆల్వేజ్ ఏ సిల్వర్ లైనింగ్ ఇన్ ఎవ్రీ క్లౌడ్ మాస్ సో జీవితం అంతా కూడా అంతా వినాశమైపోయిందన్నట్టుగా అనిపించినా దెర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఓపెనింగ్ ఆ ఓపెనింగ్ ద్వారా మళ్లీ జీవితంలో పైకి రావచ్చు అనే ఆయన అనుకుంటారు అనిర్వేద నిరాశక ఆపోజిట్ అనిర్వేద హోప్ ఎ స్మాల్ హోప్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు టేక్ పర్సన్ ఫార్వర్డ్ అని అక్కడ నిర్వేద శబ్దాన్ని ఆ సెన్స్ లో పడారు పిరస్ ఇక్కడ నిర్వేదము అంటే వివేక జ్ఞానం నుండి ఉదయించినటువంటి వైరాగ్యము నిర్వేద నిర్వేదం ఆయాత్ సో సాధకుడు శిఖర్ హీ షుడ్ గెయిన్ వైరాగ్యం హీ షుడ్ వర్క్ ఫర్ వైరాగ్య అంటే మరి అంటే ఏమిటి కొంతమంది అనుకుంటారు వైరాగ్యం అంటే ఏమిటో తెలీదా మీకు కాషాయపు వస్త్రములను ధరించుటే వైరాగ్యము అని కొంతమంది అనుకుంటారు లేకపోతే ఆశ్రమానికి వెళ్ళిపోయి కూర్చుంటే అది వైరాగ్యము అని అనుకుంటారు కానీ ఆశ్రమానికి వెళ్లే ముందు వెరిఫై చేసుకుంటారు అక్కడ ఆశ్రమం యొక్క స్థితిగతులను వెరిఫై చేసుకుని అక్కడ రూమ్ ఉంటుంది దానికి బాత్రూమ్ అటాచ్డ్ రూమ్ ఉంటుంది ఎయిర్ కండిషన్ కూడా ఉంటుంది తర్వాత కిచెన్లో మంచి ఫుడ్ ఉంటుంది చపాతీను దాళ్లు అలా కష్టం ఏవో రెండు మూడు ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్లు ఇవేవి కూడా ఉంటాయి సో తర్వాత మెడికల్ ఫెసిలిటీ పిర్సన్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్ కదా కాబట్టి ఆశ్రమంలో డాక్టర్ ఉన్నాడు సమీపంలో హాస్పిటల్ ఉంది అని ఇలాగా ఈ సమాచారం పోగేసుకుని మేము ఆశ్రమానికి వచ్చేస్తాము మరి ఆశ్రమానికి అందరూ అలా వచ్చేస్తుంటే మరి దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది కష్టం కదా అంటే ఏమి సమస్య కాదు మేము నెలకి రెండు వేలు అని ఇలాగా దాన్ని ఒక ఎకనామిక్ ఎఫర్ట్ కింద చూసి చేస్తారు సో అది ఆశ్రమానికి రావడానికి అది గృహస్థుల కోసం కాదండి అది సన్యాసుల కోసము అంటే దానికే మహాభాగ్యం మేము సన్యాసం తీసుకుంటాం సో అని ఈ విధంగా అంటే దీన్నే భగవాన్ వణ ఏమన్నారంటే చేంజ్ ఆఫ్ రిజిమన్ అన్నారు రెజిమెంట్ అంటే అర్థం ఏంటండి సక్మ్ స్టాంప్స్ సరౌండింగ్స్ కి రిజిమన్ అనో ఏదైతే ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఒక షెడ్యూల్ డైలీ షెడ్యూల్ చేంజ్ డైలీ సెటప్ సో ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారనుకోండి ఇంట్లో ఉన్నారనుకోండి పొద్దున్నే లేచి స్నానాధికం చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చేప్పుడు కోర్లో కొనుక్కు తెచ్చుకుని భార్యకి తోడు చదోడు వాదోడుగా ఉంటూ పిల్లలతోటి ఉండాలి ఇది ఒక రిజిమం రైట్ చేంజ్ ఆఫ్ రెజిమెంట్ అంటే ఆశ్రమానికి వెళ్ళిపోవడం ఆశ్రమంలో అకౌంట్స్ చూడొచ్చు అక్కడ ఉండే గార్డెనింగ్ చూడొచ్చు కిచెన్ మీద ఓవర్ సీయర్ కింద పనిచేయొచ్చు ఏ సో మెనీ జాబ్స్ సార్ దే సో యూ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆశ్రం ఓవర్ సీయింగ్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ ఆశ్రమ్ దీనికి కర్మయోగా పేరు ఆశ్రమం వాళ్ళు అలాంటి పేరు పెడతారు ఆశ్రమం వాళ్ళే పెడతారు ఈ పేరు ఎందుకంటే వాళ్ళకి దే నీడ్ సచ్ పీపుల్ మీరు ఎంతో కొంతమందిని నేను ఇలా అన్నాను మీరు అనుకోకండి ఈ ఫ్యాక్టరీస్ ఎంతో కొంతమందిని బలి పెట్టే ఆశ్రమాలు నడవ ఎలా నడుస్తాయి ఆశ్రమం నడవాలనుకోండి ఎంతో కొంతమంది దానికి సాక్రిఫైస్ అయిపోవాల్సి సో కొంతమంది యంగ్ పీపుల్ చదువు మానేసి వచ్చి ఆశ్రమాల్లో చేరి ఏదైతే ఈ బ్రహ్మచారి డ్రస్ చేసుకుని ఇటు తిరుగుతో ఒక ఆశ్రమంలో ఆశ్రమాలకి పత్రిక ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళు రిలీజ్ ఎవ్రీ మంత్లీ పత్రిక ఉంటుంది ఎవ్రీ మంత్ ఏం రాస్తారు ఏదో ఇక్కడి నుంచి తీసి అక్కడి నుంచి అక్కడది నుంచి తీసి ఇక్కడది ఏవో రాస్తాం ప్రతి ఆశ్రమానికే ఓ పత్రికే ప్రతి ఆశ్రమానికేనా సో ఇలాంటి పత్రికలు హండ్రెడ్స్ ఆఫ్ దాంట్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ దాంట్ ఏముంటుంది దాంట్లో సమాచారం ఏముండదు గురికే వీళ్ళు రాసిన కవిత్వాన్ని వాళ్ళు రాసిన ప్రార్థనని ఏవో ఉంటాయి చాలా మీడియాకర్గా ఉంటాయి ఆ పత్రికలకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఇంటెన్స్ యాక్టివిటీ టేకప్ చేసి చందాదారులను చేర్పిస్తారు శాశ్వత చందాదారులు మహారాజ పోషకులు రాజపోషకులని ఇలాగేవో గ్రేడ్లు అన్నీ పెట్టేసి సో రకరకాల చందాదారులు చందాలు వసూలు చేసేప్పుడు ఐదు వేల మందిని వసూలు చేసుకొస్తారు ఇప్పుడు ప్రతి నెలా కూడా ఈ ఐదు వేల మందికి మీరు పంపించాలి అంటే ఐదు వేల పుస్తకాలని ప్రింట్ చేసి వాటిని ఇలా మడత పెట్టి వాటి చుట్టూ ఒక కాగితం రేపర్ చుట్టి దాని మీద అడ్రస్ కాగితం పంటించి స్టాంప్ అంటించి పోస్టులు వేయాలి ఐదు వేలు చేయాలి ఈ పని ఐదు వేలు పూర్తి చేసేప్పటికి పది రోజులు పడుతుంది మళ్ళీ ఇరవై రోజుల టైంలో మళ్ళీ రాబోయే పత్రిక కావాల్సిన ఎస్సేమండ మీరు ఎస్ఏ ఇస్తారన్నారు ఇవ్వలేదు ఏం స్వామీజీ మీరు ఏమన్నారు వస్తారా ఏమో ఏమీ రాయర్ అవుతుంది అని ఇలాగే నలుగురు సంపాదించి మళ్లీ పత్రిక తయారు చేశారు దిస్ ఈ ఐ నో వన్ బ్రహ్మచారి who has done this job for four years, and then left the ashram. Abho, na, valla ka adhan, ashram is written. Ashram allo gundu, pilaka, yellow cloths, pechukunipad. Ashram was written, I'de jeshan, and I'm not sadhu, sadhu, sadhu, sadhu, sadhu, I'de jeshan, Nathikri, chade, enjah, mandat. I'deo enjahada, one could nana, peli, cheskunna, one could nana, ah, banjah, banjah, <laughs> banjah, chakaka peli, peli, pelaka adhi, tishiparense, I'deo, vahogol ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నా సో అలాగా ఆశ్రమాల్లో దీనికి కర్మయోగము అని పేరు ఏమిటి కర్మయోగం అంటే ఏమిటి ఈ రేపర్స్ ఎతికించి అడ్రస్ ఎతికించి దీని పేరు కర్మయోగ దానికి ఏదో ఒక అర్థమైన పేరు పెట్టకపోతే మీరు వాడు ఎలా పనిచేస్తాడు వాడు అనుకుంటాడు నేను కర్మయోగం చేస్తున్నానని కర్మయోగ అనే పదం అర్థమైన వాడు చాలా గొప్ప మహాత్మ గీత యొక్క బోధలో సారమంతా కూడా పునికి పుచ్చుకున్న వాడికి తెలుస్తుంది కర్మయోగం అంటే ఏమిటో ఇట్స్ సచ్ఏ సటిల్ డిఫికల్ట్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ వీడి ఉరికే కర్మయోగ కర్మయోగ అన్నమే గాని ఏమిటో కర్మయోగం అంటే తెలుసు హోమియోపతి ఇదేదో ఉంటుంది అది నడుపుతూ ఉండడం ఏం చేస్తున్నావు అంటే కర్మయోగం చేస్తున్నా కర్మయోగం అంటే హోమియోపతి నడుపుడమా వాట్ యూ డూ ఈజ్ నాట్ కర్మయోగ ది యాటిట్యూడ్ అండ్ అండర్స్టాండింగ్ మేక్స్ ది కర్మయోగ మేక్స్ ఎనీ కర్మ కర్మయోగ మీ ఇంటి దగ్గర భార్య పిల్లలతో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ యు కుడ్ బి ఏ కర్మయోగి నాట్ కమ్ టు ది ఆశ్రం అండే టు బికమ్ ఏ కర్మయోగి సో దిస్ కర్మయోగ నేను ఇంకా మొహమాటంగా చెప్తున్నా పూజ స్వామీజీది మీరు వినుండాల్సింది అసలు ఎప్పుడైనా ఆయన అంటారు ఈ ఆశ్రమస్ లో ఈ కర్మయోగ ఇస్ ది బిగ్గెస్ట్ బ్రోపర్ అటువంటి లేదు దాన్ని సో కర్మయోగ పేరు చెప్పేసి వాళ్ళు ఏదో మేము కర్మయోగం చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు ఆశ్రమానికి సంబంధించిన వరకు స్లోగా అవగాహన లేని ఒక డజన్ మంది ఆశ్రమంలో రూఫ్ కింద చేరతారు ఒక ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది వీళ్ళ రాగద్వేషాలన్నీ బయటకు వస్తాయి ఆశ్రమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పాలిటిక్స్ సో దట్ ఈజ్ నాట్ ది వే టు అప్రోచ్ వేదాంత దట్స్ వై నేనేం చెప్తానంటే ఈ గో హోమ్ అని చెప్తాను గో హోమ్ వేసే ఆశ్రమంలో నేను నేను ఆశ్రమంలోకి వెళ్తాను పఠంలో రూపుకు వస్తాడు పొద్దున్న ఏడున్నరకి నుంచి ఎనిమిదిన్నర దాకా ఉపనిషత్తు హీ కమ్స్ టు ది ఉపనిషత్ క్లాస్ ఉపనిషత్ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడే వెళ్ళడతాడు ఎవ ఇంకా ఇక్కడే ఉన్నాయేటి అంటే హీ హ్యాస్ నో రీజన్ ఫర్ ఇట్ అంటే అర్థం ఏంటి హీ హ్యాస్ నో ప్రషత్ గో బ్యాక్ ఐ టెల్ వై వై డోంట్ యుంట్ గో బ్యాక్ అంటే ఏమిటోనండి ఈ సంసారం ఇదంతా కూడా ఏమీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు అయితే మరి ఓకే సంసారం ఉంది ఇంట్రెస్ట్ లేదు బట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ హియర్ అంటే ఐ విల్ డూ సమ్ కర్మయోగ అని ఆశ్రమంలో దీనికి పూజ స్వామీజీ ఓ పేరు పెట్టారు ఇది జిజ్ఞాస కాదు జిహాస అయనతో అన్నాను అతను ఉన్నాడండి ఏదో అశ్రమం అశ్రమం ఉంటున్నాడు ఈ మధ్యన పూర్తి సమయాన్ని వేదాంతా అధ్యయనానికి వాడాలని అనుకుంటున్నాడు అలాగే నాతో అన్నాడు అని స్వామీజీ దగ్గర మాట వరుసకు అన్నాను ఇతను నాతో ప్రెషర్ పెడితే అన్నాను చాలా జిజ్ఞాస గలవాడు అని నేను అన్నా నేనేదో సంస్కృత పదాలని ప్రయోగం చేసి స్వామీజీ దగ్గరకు వచ్చి గంభీరంగా చెప్పడం అన్న వాటది జిజ్ఞాస గలవాడు ఆయన అన్నారు యు ఆర్ మిస్టేక్ ఇట్ ఈస్ నాట్ జిజ్ఞాస ఇట్ ఈస్ జిహాస జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్చా తెలుసుకోవాలనే కోరిక జిహాస అంటే హాతుం ఇచ్చా హా త్యాగే విడిచిపెట్టాలనే కోరిక అంటే నేను నాకు ఆ తేడా తెలియలేదు ఐ వాజ్ నేవ్ ఐ వాజ్ నాట్ నోయింగ్ వెరీ పూజ స్వామీజీ చాలా పెద్ద సూక్ష్మగ్రాహి జీవితం అంతా తరచిన వాళ్ళు ఆయన నాకు తెలుసు ఇట్ ఈస్ నాట్ జిజ్ఞాస యు ఆర్ మిస్టేక్ అండ్ ఇట్ ఈస్ జిహాస దెన్ ఆయన అడిగాను స్వామీజీ వాట్ ఈస్ జిహాస హాతుం ఇచ్చా నాకు తెలుసు so what is it and i am unnaru he doesn't want to pay bills that is what it is bills nelu epudiki bills ostu untai even i pay bills 2 3 4 bills na pay chestu unta checku rasi pay chestan nen laptop swami ji organize chestar we pay bills just because you have taken sanyasa bills want to disappear i pay bills i submit uh, return income tax return i submit for brahmo vijaya putter we have to submit returns monana at least to submit so i sanyasanu tisukunte return submit cheyadu aagipoyindannukuntunnara no, nahi return submit cheyadu is a nuisance program a program no doubt about it but then every year we also go through that nuisance you call it whatever name you give to it we go through therefore jihasa people are fed up with paying bills with the responsibilities associated with it therefore this sanyasa it, it seems to be a way out ee sanyasannu chuste vinnu emi chestunnattu kanipadu subhraga boyinala jesi potla penchukunnaru vellu emi kashtapadakaledanu anukuntaru vallu therefore they think by leaving a few things like job if i leave this job i will become free If I leave the house, I will become free. Dine Bhagavan Navamaharishanara, you will not become free. You will continue to be bound only. Only the regimen will change. Every regimen is in the same way. Every day we have a certain person in the office. There is a regimen. Now in the ashram, every day we have a certain person in the house. In the devala, we have a certain person in the house. We have a certain person in the house. We have a certain person in the house. ఆ తర్వాత స్వామీజీ క్లాస్ చెప్తుంటే మైక్లోవే అరేంజ్మెంట్ చేసి ఎందుకంటే చదువుకునేది తక్కువ కదా మైక్లో అరేంజ్మెంట్ చేసి రికార్డు చేసి వాటికి లేబుల్స్ వేసి స్టోర్లో తీసుకెళ్లి వాటికి కాపీలు తయారు చేసి అమ్మ వీడియో ఏమీ చదవడం తెలుసుకోడు వీడివల్లి ఇవి ఇవి పల్లె ఇవి చేస్తూ ఉంటాడు మొట్టమొదటి ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కొత్త కొత్త కదా కొత్త కొత్త మోజ్ ఆ తర్వాత ఇట్ బికమ్స్ అనదర్ రెజిమెన్ The earlier regimen is replaced by a new regimen, which becomes old and equally boring, and it has its own set of politics. Rāgatveshāl unta hai. Dāntote, ito bhrashtaha tato bhrashtaha netaka, ito na gharka, na ghātka netaka netaka. Parīgurājī kudai te parāwal e da. Parīgurājī kudai te, na gharka, na ghātka, di shobha, mahatmu nantada, maito na gharka హు ఏ దేహ జబ్ తక్ ప్రాణ్ రహే తబ్ తక్ చల్తా ఎందు ఓ చోట నిలవాలి అంటే ఓ ఇల్లు వాకిలీ ఉన్నవాడైతే ఓ చోట నిలుస్తాడు ఏదో ఎంత మెడికల్ రిప్రజెంటేటివ్ అయినా పదిహేను రోజులు తిరిగినా ఇంకో పదిహేను రోజులు ఇల్లు వాకిల్ని అంటిపెట్టుకుని ఉంటాడు అమ్కో నా ఘర్ హై నా ఘాట్ హైర్ ఫార్ యూ కెన్ ఐ కెనాట్ స్టే ఎనీవేర్ లేర్ ఫార్ రహనా చెరైవేతి చెరైవేతి ఇక్కడ పదిహేను రోజులు ఇంకా చాలు లేవు ఇంక ఇంక ఇక్కడ ఎక్కువ ఉంటే మర్యాద దక్కదనుకున్నప్పుడు అక్కడి నుంచి మరో చోటికి మరి అక్కడి నుంచి ఇంకో చోటికి వాకిన్ వాక్అవుట్ వాకిన్ ఏ పరింరాధిక కెన్ డూ దట్ హ్యాపీలీ బికాస్ ఇయాజ్ నో కమిట్మెంట్ ఆర్ అటాచ్మెంట్ ఎనీవేర్ వాడు వైరాగ్య సంపన్నుడు కాకపోతే ఈ బికమ్స్ అన్ అన్హ్యాపీ మ్యాన్ మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద ఆశ్రమాలకు వెళ్తే ఇటువంటి అన్హ్యాపీ పీపుల్ చాలా మంది కనపడతారు మీకు వీళ్ళు వీళ్ళే మీకు ఆశ్రమాల్లో పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఉండే క్లర్కులు కిచెన్ స్టాఫ్ కిచెన్ ఓవర్లుక్ చేసేవాళ్ళు ఒకప్పుడు కిచెన్ స్టాఫ్ ఇంకా సండ్రీ వర్క్స్ చేసేవాళ్ళు వాళ్ళలో మీకు మీరు ఒక్క పిసర్ పరిశీలి పరిశీలించక్కర్లేదు కనపడుతూనే ఉంటారు ఇలా ఏమండే స్వామీజీ గారిని దర్శనం చేయాలి ఎప్పుడు వస్తారా ఉండే స్వామీజీ లేదని వెళ్ళండి అంటాడు అంటే హీ ఈజ్ ఆల్రెడీ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఆల్ దట్ హోల్ ఎఫ్ఐఆర్ టచ్ చేస్తే కోపడతారు మీకు ఆశ్రమంలో చాలామంది తగులుతారు అటువంటి వాళ్ళు సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే నిర్వేద మాయాత్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇట్స్ నాట్ ఏ ఛేంజ్ ఆఫ్ స్టేటస్ యు నీడ్ నాట్ మూవ్ హరిజాంటల్లీ యు నీడ్ నాట్ మూవ్ వెర్టికల్లీ అంటే అర్థమైందండి హరిజాంటల్గా మూవ్ అంటే ఏమిటి హైదరాబాద్ అంతా నగరం అండి చాలా సంసార విషయాలు అధికంగా ఉంటాయి హృషికేశ్లో అయితే కా కామన్గా ఉంటుంది అని హృషికేశ్ వెళ్దాం దీన్ని హారిజాంతల్ అంట హృషికేశ్లో హైదరాబాద్ కంటే అభిమానంగా ఉంటుంది హృషికేశ్ చాలా బిజీ టౌన్ అక్కడి నుంచి ఉత్తర వెళ్ళడం ఇంకా ఉత్తరకాశీ ఈక్వల్లీ బిజీ టౌన్ ఇంకా ఆ వెళ్ళడానికి చైనా వాళ్ళు అడ్డు ఉంటే కానీ వెళ్ళడానికి దట్ ఈజ్ ది లాస్ట్ అవుట్ పోస్ట్ a uh, kind of thing afterwards ink chinese border reaches so you need not move horizontally no need to move horizontally konta mandi bhramthi lo untaru i know a businessman nenu retire ayin taruvatha nene mo shri krishna bhajinchu chestunto vrindhavanlo untanandey ayana vrindhavanlo oka flat okati konestunnara sadharanamga konukuntadu tappellana flat konukodam varaku baane undi but then he could never go to vrindavan and stay there because he is too busy with his business and all that so anyway the point is moving horizontally is not required that is not vairagya nirveda maya so naku nirvedam vacchesthe nenu hrishikesh velipothunanu it's not like that moving vertically is also not necessary moving vertically ante grahasthasrama nundi veli petti sanyasa asrama nu teesukota that is vertical movement oka ashramam paina inkoka ashrama Even that is not necessary. What is necessary is you should not hold on to samsara in the heart. That is what is necessary. Adhi nirveda mayat and that is what is necessary. Illumidhribite ekhar lejam. Uttra ishana layakundam unte chal. Uttra unte santanavan artcham. Santanavan yaka jivitalni mana ichhe kanusharanga malachali. అనేటువంటి ఒక పెద్ద అటాచ్మెంట్ లేకుండా ఉంటుంది సార్ ఇరవై ఏళ్ళ పాతికేళ్ళు వచ్చిన తర్వాత నేను నా సంతానం వాడు అని అనుకోవడం అంత అవివేకమే కానీ ఇంకొకటి లేదు ఎందుకంటే హిజ్ లైఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ ఈవెన్ అదర్వైజ్ బట్ ఎర్లియర్ టు దాట్ సమ్ డిపెండెన్స్ ఉన్నట్టుగా భ్రాంతి ఉంటుంది ఇప్పుడు ఇంకా ఆ భ్రాంతికి కూడా అవకాశం లేదు డాడ్ ప్లీజ్ గివ్ మీ ఏ బ్రేక్ అని వాడు ఇంకా ఇంకా డిపెండెన్సీ ఏమిటి హీ ఈజ్ ఇండిపెండెంట్ ఆల్రెడీ దేర్ ఫోర్ ఉత్రైషణ విత్తైషణం ఉండరాదు యషణ అంటే అటాచ్మెంట్ సో లోకైషణ ఉండరాదు స్వర్గాది లోకంలో ఏదో యషణ ఉండరాదు మూడు యషణ వ్యుత్ అని అంటారు ఉత్రేషణాయాశ్చ లోకైషణాయాశ్చం వ్యుత్యాథ భిక్షాచర్యం చరంతి అని బృహదారం ఉపనిషత్తు భిక్షాచర్యం అంటే మనకి విస్తర్లో వడ్డించిన ఆహారము భిక్ష ఎవడు వడ్డించిన గృహస్థ అయితే కూడా భార్య వడ్డించవచ్చు సన్యాసి అయితే ఎవరో అమ్మగారు నిర్వేదాన్ని వైరాగ్యాన్ని కలిగి ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి చాలా సమయం అధిక సమయం ఆ పర ఆత్మనిష్ఠుడే ఉండటం సంసార విషయాలని సాక్షిరూపంగా చూసినా వాటి కమిట్మెంట్ లేకుండా ఏకాత్మ సర్వాత్మభావంతో నిలిచి ఉండటం అది ఇంపార్టెంట్ గాని దిస్ వెర్టికల్ మూవ్మెంట్ అండ్ హారిజాంటల్ మూవ్మెంట్ అవి వైరాగ్యం అని భ్రమపడరాదు సెర్ఫోర్ ఈ వైరాగ్యం అనేది చాలా కాన్షియస్గా ఉండాలి ఈ మూమెంట్ ఈజ్ నాట్ వైరాగ్యం అట్ ది సేమ్ టైం ఇంట్లో అతుక్కుపోయి బాగా సంసార విషయాల్లో బాగా ఇరుక్కుపోయి బాగా అతుక్కుపోయి అటాచ్మెంట్ తో ఉండడం అది కూడా చాలా తప్పు సో వైరాగ్యాన్ని మనిషి కలిగి ఉండాలి నిజానికి మీకు వయస్సు పెరిగి కొలది పెద్ద వయస్సులో వచ్చి కొలది వైరాగ్యం లేకపోతే వాడు జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ వీళ్ళు చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు యూ టచ్ ఏ సీనియర్ సిటిజన్ హీ కమ్స్ అవుట్ విత్ ఏ సెట్ ఆఫ్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఆర్ మల్టీఫోల్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్ హీ హ్యాస్ కంప్లైంట్స్ అగేన్స్ట్ ది సొసైటీ ఈ సొసైటీ ఉంది చూసారా ఎక్కడా రూల్ లేదు లా లేదు ఏమీ లేదండి అని సొసైటీ మీద కంప్లైంట్స్ ఉంటాయి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి సొసైటీ మీద తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ మీద కంప్లైంట్స్ ఉంటాయి ఏదో ఇచ్చి పెన్షన్ తక్కువ ఇస్తున్నారనో ఏదో దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సీనియర్ సిటిజన్స్ ని టేక్ కేర్ చేయడం జాతక వీళ్ళకి మేమేమో బోర్డు సర్వీస్ చేసాము సొసై బోర్డ్ అంతా కంట్రిబ్యూట్ చేసాము అని ఇలాగేదో అని మాకు రావాల్సింది రాలేదు అని దట్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఎగ్నిస్ట్ ది ఎస్టాబ్లిష్మెంట్ that is there and they have pensioners association man of it. vaalu vaala grievances ni handle cheyadaniki vaalu association pettukuntaru. you have grievances. grievance is a grievance. adi pension sambandhinina grievance aina a grievance aina grievance it it puts you it shows you in a very poor light. a person with grievance is a an unhappy guy. he he is he could not discover his fullness aney spashtanga telustu untundi. so that kind of grievances more than that he has too many grievances about the family kodukulu kootullu allullu kodallu sometimes with the wife also